ఆ రకంగా దట్ ఇన్నర్ బీయింగ్ మీతో పుట్టినప్పటి నుంచి అక్కడే ఉండదు వితౌట్ టచింగ్ ది బాడీ అది బాడీని ఎన్నడూ టచ్ చేయదండి ఎందుకంటే దిస్ ఈస్ మ్యాటర్ అండ్ గ్రోస్ లెటెస్ ఆ బీయింగ్ అది ఆకాశం అండ్ ఆ ఇన్నర్ బీయింగ్లో ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఈజ్ ఇంక్లూడెడ్ అండ్ జగత్ అంతా దాని ఉంది అది దేవుడు అది వ్యోమవత్ సర్వవ్యాపీ you can feel it now and here it is something that you can feel that you can access now and here there is it cannot be described chusara chitra and varnanam ante kashtam gaane varnansalekapoyam kada maniki dooranga undani meeru anukuntaru inta antakante deggeruga undundi maro okate tadure tadvantikhe antakante deggeruga maro okate that inner sky అది అంచేతనే ఋషులు ఆ విష్ణువుని వర్ణించమన్నారు ఋషులు ఋషిని వర్ణ ఋషి యొక్క వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది ఋషి ఋషి అంటే దర్శిస్తడ అలా దర్శించిన దాన్ని అది ప్రకటమవుతుంది ఆయన ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసి ప్రకటన కాదు స్పాంటేనియస్గా ప్రకటన అయిపోతుంది అలా దర్శిస్తుండగానే అలా నోట్లోంచి ప్రకటమైపోతుంది ఆ ఋషి మాట్లాడి భాష సంస్కృతం అయితే సంస్కృతంలో వచ్చేస్తుంది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో వచ్చేస్తుంది ఆయన ఎలా దర్శించాడంటే తద్విష్ణు పరమం పదగుం సదా పశ్యంతి సూరయ దివీవ చక్షురాతం అని దర్శించాడు అలా దర్శించాడు దివీవ చక్షురాతం కళ్ళు తెరిస్తే చుట్టూ ఏముంది ఆకాశం ఉంది ఫర్ అబౌట్ ది మ్యాటర్ మేటరీస్ మేటరీస్ నాట్ ది పాయింట్ ఆకాశం ఉంది చూడండి చుట్టూ దివీవ ఈ ఆకాశం ఏది వ్యాపించి ఉంది కాంతి ప్రకాశము వ్యాపించి ఎక్కడ చూసినా ఆకాశంలో ఆ కాంతి వ్యాపించి ఉంది అదే దృష్టాంతం దివి ఇవ చక్షుఃక్షుహు అంటే కాంతి దివి చక్షు ఇవ ఆ తం ఎలా అయితే ఆకాశమంతా కాంతి వ్యాపించి ఉందో ఆ అంతరాకాశము ఆ సర్వవ్యాపకమే ఉన్నది ఇంకొక చిత్రం ఈ బయటన్న ఆకాశము దృష్టాంతం దార్ష్టాంతికము అంతరాకాశము బయట ఆకాశము కంటే కూడా గొప్ప ఆ బయట ఆకాశాన్ని కూడా వ్యాపించి ఉంటుంది ఇంకా వేరే దృష్టాంతం లేక ఆకాశాన్ని దృష్టాంతంగా చెప్పారు వాస్తవానికి ఆకాశమును కూడా తన చైతన్యంతో అది వ్యాపించి ఆకాశాన్ని కూడా తెలుస్తూ తెలివి రూపంగా వ్యాపించి అదిగో ఆ తెలివి దట్ ఇన్నర్ బింగ్ దట్ అంతరాకాశము అది అది ఆ క్షర అని ఒక లక్షణం లక్షణం అంటే అలాగే ఉంటుంది మీకు ఇటు ఇట్ పాయింట్స్ ఆఫ్ ఆ డైరెక్షన్ చూపిస్తుంది తప్ప అదిగో ఇది అని చూపించదు ఆ డైరెక్షన్ చూపిస్తుంది అది లక్షణం సర్వత్రగం వ్యోమవతి వ్యాపి అది ఒక లక్షణం ఆ క్షర పరబ్రహ్మం అది ఇట్ ఈస్ నవ్ ఇస్ నవ్ ఇఫ్ నాట్ ఇట్ ఈస్ మెవర్ అంటే ఎప్పుడు కూడా నవ్వులోనే ఉంటుంది అక్షర పరబ్రహ్మ ఆ ఇన్నర్ ఆకాశం అంతర్ ఆకాశము అది ఇప్పుడు ఉంటుందా భవిష్యత్తులో ఉంటుందా ఇప్పుడే ఉంటుంది ఇప్పుడు ఉండకపోతే ఇంకెప్పుడు ఉండదు అలాగనమాట కాబట్టి దాన్ని దాన్ని కాలం యొక్క ప్రవాహంలో పెట్టి ప్రయత్నం చేయకూడదు కొంతమంది ఏమంటారు అంటే అక్షర పరబ్రహ్మ మనలో జన్మత్తితే దాని దొరకదు అనకా ఆల్రెడీ హీ హ్యాస్ అ డిఫీటెడ్ హిన్షన్ తనే డిఫీట్ అయిపోయాడు మనం ఈ కలికాలంలో అక్షర పరబ్రహ్మ జరుగుతున్నా అంటాడు ఇంకా వాడికి దొరకదు అయిపోయిందండి వాడు ఇంకా కృతయోగం కోసం వెయిట్ చేయటం ఎప్పుడు వస్తుంది కృతయోగం ఇంకెప్పుడు ఇంక కృతయోగం ఏంటండి ఏమైనా అర్థం అంటే ఎక్కడి నుంచి వస్తుంది కలియుగం అని పెట్టి నేను నాలుగు లక్షల సంవత్సరాలు అనుకుంటున్నారు ఇంకా కృతయోగం ఎక్కడి నుంచి అదే వచ్చి మాట్లాడారు కాబట్టి ఆ దానికి మీరే ఆటంకం కలిగించుకోవడం అనే పొరపాటు ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ నా అక్షరం సర్వత్రకం ఇక అచిత్యం చ రెండవది అచిత్యం చవ్యక్తత్వాత్ అచింత్యం అది వ్యక్తము కాదు కంటితో చూసేది కాదు చెంతతో వినేది కాదు కాబట్టి బుద్ధితోటి సంకల్పించేది కాదు ఆయన శంకర్లు అంటారు ఎదిహి కరణగోచరం మనసా అతి చింత్యం ఎందుకనేది అవ్యక్తం ఎందుకైంది గోచరము కాదు ఇంద్రియ గోచరము కాదు బుద్ధి గోచరము కాదు ఎందువలన హీ ఎందువలన కదా ఏదైతే ఇంద్రియములకు గోచరం అంటే ఆబ్జెక్టిఫై అవడం గోచరము అంటే ఇంద్రియములలో విషయంగా తెలియబడుతూ అదే మనస్సు చేత సంకల్పించబడుతుంది తది మనసా అవి చిన్న మీరు మనస్సుతోటి చింత సంకల్పించగలుగుతారు ఇంద్రియ భోజనము కాని దాన్ని మనస్సుతో మీరు సంకల్పించలేరు అనేది మీకు ఒక ఎక్సర్సైజ్ ఈ పూజ స్వామీజీ నేను ఒకటి చెప్తాను అది మీరు సంకల్పించాలి ఓకే రెడీ గగబుగన్ సంకల్పించండి అంటే ఏం సంకల్పిస్తాను ఏమి నీ సమస్యని సంకల్పించవచ్చు కదా అంటే అయ్యా నేను ఎప్పుడు చూడలేదు వెళ్ళలేదు ఎలా సంకల్పిస్తాను కాబట్టి ఏది ఇంద్రియ గోచరమో దాన్నే మీరు సంకల్పిస్తారు అక్షర పరబ్రహ్మ మీకు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తుంటే కనపడిందా మరి మీరు ఎలా సంకల్పిస్తారు ఎవరిలో నన్ను అడిగారు విష్ణువు గొప్ప శివుడు గొప్ప నేను నేనెప్పుడు ఈయన చూసిన పాపం అనుకోలేదు ఆయన్ని చూసిన పాపం అనుకోలేదు నాకు తెలుసు మా నాయనగారు కానీ మా తాతగారు కానీ మా వంశంలో పద్నాలుగు తరాల వరకు ఎవళ్ళు విష్ణువుని చూడలేదు శివుడిని చూడలేదు మాకు ఎలా తెలుస్తుంది తెలియదు కదా మీకు తెలిస్తే చెప్పండి అంటే మాకు తెలుసు చెప్పండి నేను బలబుద్ధి చెప్తున్నాను విష్ణువే గొప్ప అంటే నన్ను మీకు తెలుసా విష్ణువు అంటే తెలియకపోవడం ఏంటండి నేను చిన్నప్పటి నుంచే ఎరుగుతుంది విష్ణువు ఓకే విష్ణువుని ఎరుగుడు శివుడు కూడా తెలిసి ఉండాలి కదా మరి విష్ణువు గొప్ప శివుడి కంటే చెప్పడానికి శివుని కూడా ఎరుగుడు మా పురాణాల నుండా వాళ్ళే ఉన్నారు అంటే ఏమి ఎదుగున్నట్టు మీరు కథలేవో విన్నారని చెప్పాల్సి ఉంటుంది ఎనీవే కానీ కొంతమంది అలా అనుకుంటారు సో దట్ ఇగా ఆల్ ది ది ఫాల్ సిటీ దాంట్లో ఉండేటువంటి దోషం స్పష్టంగా తెలుసుకోలేము కాబట్టి దేనిని మీరు కంటితో చూస్తారు చెవితో వింటారు దానినే సంకల్పిస్తారు అక్షర పరబ్రహ్మను కంటితో చూసుతా చెవితో వినుటా సంభవమే కాదు కాబట్టి సంకల్పించుట కూడా సంభవము కాదు తద్విపరీతత్వా అచింత్యం అక్షరం అది ఇప్పుడు మరి ఈ అక్షర పరబ్రహ్మోపాసన ఎలా చేయడం దీని నుంచి ఒక చక్కటి టిప్ టిప్ అంటే ప్రాక్టికల్ టిప్స్ భాష్యంలోంచి వచ్చినవే ఇప్పుడు మీరు మనస్సుతోటి ఏం చేస్తారు సంకల్పిస్తారు వాట్ యూ డూ మనస్సుతో సంకల్పిస్తారు ముక్కుతో ఏం చేస్తారండి ఆ ధ్యానిస్తారు పట్టకాలతో ఏం చేస్తారు పట్టుకుంటారు మనస్సుతో ఏం చేస్తారు సంకల్పిస్తారు ఇంకా అసలు ఎంటే ఏమి చేయటం ఇదో ఒక పని చేయడానికి ఒకటి ఉపయోగపడుతున్నారు మనస్సుతో సంకల్పిస్తారు దేన్ని సంకల్పిస్తారు చెప్పండి దేన్ని సంకల్పిస్తారు జగత్తుని సంకల్పిస్తారు ఎందుకండి జగత్తును సంకల్పించడం అనవసరం జగత్తులో చేయాల్సింది ఏదైనా ఉంటే అది పూర్తి చేసి దాని మీద బయటకు వచ్చేసాను ఇప్పుడు ధ్యానం చేయడానికి కూర్చొని జగత్తును సంకల్పించే ఉపయోగం ఏంటి చేస్ట్ కదా అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు జగత్తును సంకల్పించానో వద్దా వద్దు ఓకే జగత్తును సంకల్పించడం మానేశాను ఇంకా ఏది సంకల్పించే అవకాశం ఉంది నేను నన్ను నేను సంకల్పించుకోవడం జగత్తును సంకల్పించడం మానేసి నేను పెద్దవాడిని అయిపోయాను మోకాళ్ళని నొప్పులు వచ్చేసేవి వాడికి ఏదో ముందు అది మాకు అవసరం అనుకోండి ఇంట్లో వాళ్ళు ఎక్కువ సరిగ్గా చే పని చేయ లేదు ఏదో ఈ పెద్ద వయసు ఎలా గడుస్తుందో ఎందుకు ఇది ఈ సంకల్పం అవసరమే కదా దీంట్లో ఉపకారం ఏం కదా ఓకే మానేజేయండి అది కూడా డ్రాప్ చేసేయండి ఇంకా దేన్ని సంకల్పిస్తారు దేవుడు దేవుడు ఉన్నాడు ఆయన శ్వేత ఉన్నాడు ఏదో చేస్తున్నాడు ఇలా చేశాడు అలా చేశాడు ఎందుకులేండి ఇప్పుడు అదే సగుణోపాసనలో ఏమైనా కొంత రిలవెన్స్ ఉంటే ఉండొచ్చేమో మనం ఇప్పుడు సగుణోపాసన అంటాం లేదు కదా ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాం అక్షరం ఉంటున్నాం అచింత్యం అవ్యక్తం అంటుంటే ఇంక దేవుని గురించి మీరేం సంకల్పిస్తారు మరి ఏం చేద్దాం అది కూడా మానేసేయండి ఇంకేం మిగిలింది మీకు సంకల్పించడానికి ఏమీ మిగతా కాబట్టి మనస్సుకి మీరు దీనిని నచ్చ చెప్పాలి ఏమని జగత్తుని సంకల్పించుట వ్యర్థం నన్ను గురించి నేను సంకల్పించకుండా అది చేస్తాను ఎందుకంటే నేను సంకల్పించుకోవడం మీ గతాన్ని మీరు గుర్తు చేసుకున్నారనుకోండి ఏమవుతుంది దుఃఖం కలుగుతుంది నేనేమో ఒకసారి అవ్వాల్సిన వాడిని లెక్చరంగానే బతుకంతా గడిచిపోయింది దుఃఖం కలుగుతుంది భవిష్యత్తు సంకల్పించాలనుకోండి మీ అంతటా మీకు భవిష్యత్తు సంకల్పించారనుకోండి భయం వేస్తుంది ఎలా తెల్లార్స్తున్నది అని భయం ఎందుకు వేస్తుంది కదా కాబట్టి తనను తాను దేవుని సంకల్పించడం అనవసరమే కాదు కానీ మరి సగుణోపాసన కాదు కదా నిర్గుణోపాసన కదా దేవుడు నిర్గుణ అక్షర పరంబ్రహ్మ ఆకాశము సర్వవ్యాపి అది మనం చూసాం చూడండి సర్వవ్యాపకమును మీరు మనస్సుతో సంకల్పించడం కుదరదు అదొక సీక్రెట్ పరిచ్ఛన్నమును సంకల్పించగలుగుతారు కానీ హిమాలయము అనగానే మీకు ఐడియా ఆ ఐడియాని బట్టి హిమాలయంలో సంకల్పిస్తారు చతుర్భుజ విష్ణువు అనగానే ఒక ఐడియా ఉంటుంది ఆ ఐడియాని బట్టి సంకల్పిస్తారు ఇట్ ఈస్ బియాండ్ ఆల్ ఐడియాస్ అసలు మనస్సుకి గోచరము కాదు సర్వం వ్యాపకము ఎలా సంకల్పిస్తారు సంకల్పించారు కాబట్టి ఈశ్వరుణ్ణి సంకల్పిద్దామని కూర్చున్న మడిగట్ట మడిగట్ట కట్టుకుని విభూతి పెట్టుకుని రాజమం చేసి ఇంక ఇప్పుడు ఈశ్వరు సంకల్పం చేస్తానని కూర్చున్నా ఆ ఈశ్వరుడు అచించ్యుడు అవ్యక్తుడు అక్షరుడు అయితే మీరు సంకల్పం చేయడానికి దొరకడు సర్వవ్యాపి కనుక సంకల్పం చేయడానికి కుదరదు జగత్తు సంకల్పం వేస్ట్ నేను సంకల్పం అనవసరం శోకమోహాలకు దారితీస్తుంది భయానికి ఈశ్వరుణ్ణి సంకల్పిద్దామంటే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కనుక సంకల్పానికి దొరకడు ఇప్పుడు ఏం చేయాలి నువ్వేం చేయాలంటే ఆ సంకల్పమునే ఈశ్వరులకు సమర్పించే ఇంకా విద్యుద్ది హెడ్ హెడ్ కావాలి పువ్వులు ఇస్తాను పువ్వులు నువ్వెట్టి పెట్టుకో హెడ్ ఇచ్చేసి తలకాయ ఇచ్చేసి కాదు బంగారం ఏమైనా దేవుడికి నువ్వు బంగారం ఇవ్వక్కర్వా బంగారం నువ్వు బట్టబెట్టుకో లేకపోతే బంగారం కావాల్సిన వాళ్ళు ఎవరినా ఉంటారు వాళ్ళకి ఇస్తే నువ్వు తలకాయిచ్చి మాట ఏమైనా ఉంటే చెప్పు సమర్పేకం చేతసిద్ధం సో ఆ హెడ్ని చేయటం నాది నేను అనే మాట అయిపో అంటే చుప్ సైలెంట్గా ఉంటాను దట్ సైలెంట్ మైండ్లో ఆ ఈశ్వరీయ అక్షర పరబ్రహ్మ ఈశ్వరీయ చైతన్యం తుణికి శివాముతుంది అక్కడ మీకు అనుభవంగా గోచరిస్తుంది కాబట్టి అదే అర్థం తద్విపరీతత్వాత అచింతం అక్షరం ఒకటి ఒక్క మాటలో చెప్పాలంటే ఏది సైలెంట్ మైండ్ ఉందో అదే అక్షరం దీన్ని భగవద్గీతలోను ఆ సైలెన్స్ చాలా బాగా చెప్పారు ఆరోధ్యాయంలో శ్లోకంలో చెప్పారు గౌడపాద కారికలు ఇత్యాది స్థలాలను చెప్పారు చాలా చెప్పారు ఇది వేదాంత సమాధి అంటారు వేదాంతులు బోధించే సమాధి యోగులు బోధించే సమాధిలో ఫోకస్ దేని మీద ఉంటుంది చిత్తం మీద ఉంటుంది వేదాంతులు బోధించే సమాధిలో ఫోకస్ చిట్ మీద ఉంటుంది ప్యూర్ స్కై లైట్ లైట్ which is none other than pure being ప్యూర్ బీచ్ ఇది వేదాంతుల సమాధి వేదాంతుల సమాధిలో మీకు బ్యాటిల్ ఏమీ ఉండదు యూ డు నాట్ బ్యాటిల్ ది మైండ్ అర్థం చేయాల్సింది ఏమీ లేదు యూ డోంట్ ఫైట్ ది మైండ్ యూ జస్ట్ అలవ్ ఇట్ టు డ్రాప్ అవుట్ అండ్ డెలీైనిటీ సహజంగా అందుకనే దీనికి సహజ యోగము అని చెప్పారు దీన్ని నిసర్గ యోగము అని కూడా అంటారు ఏం చెప్పి సహజ యోగము అని రమణ మహర్షిని ఈ అక్షర రబ్బర్ మన యొక్క ఉపాసన లేదా ఇన్నర్ సైలెన్స్ ఆ సైలెంట్ మైండ్ని డిస్కవర్ So it is with you all the time. You are going to get a gutta, and you are going to get a familiar, a silence of familiarity. You are going to get a lot of people. You are going to get a tip. You are going to get a self-form, and you are going to get a little bit more, and you are going to discover the challenge. You cannot. You see, you see, it requires some sacrifice. సైలెన్స్ అండ్ పీస్ అవుట్వర్డ్ సైలెన్స్ అండ్ పీస్ ముందు మీరు బిల్డప్ చేసుకునే అప్పుడు ఇన్నర్ మీరు సెల్ ఫోన్ పెట్టుకుని ఇల్లు ఇల్లా అందని చెప్పేసి ఎలా చూసుకోవడము లేకపోతే వైబ్రేట్ అయిందని తెలియడము ఆయన ఏమైనా అవుతుంటాడేమో ఇలా అస్రమం తింటూ ఉంటాడు సెల్ఫోన్ ఎల్లు వచ్చింది లేని ఇంత మైండ్ యాక్టివిటీ మీరు పెట్టుకుంటాయి సెల్ ఫోన్ ఈజ్ ద బర్స్ట్ థింగ్ ఫర్ ఫిజికల్ హెల్త్ టీవీలో ప్రోగ్రామ్ అదేదో రేడియేషన్స్ వస్తాయి అది మంచిది కాదు బ్రెయిన్ సెల్స్కి మంచిది కాదు అని ఒకడు అంటాడు తర్వాత తరచుగా సెల్ ఫోన్ మాట్లాడడానికి ఎవడైతే అలవాటు పడుతుంటాడో వాడు మానసికంగా చాలా స్ట్రెస్కి గురయ్యి మనస్సు యొక్క హెల్త్కి మంచిది కాదు అని సైకాయాట్రిస్టులు వాళ్ళు చెప్తున్నారు అది చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను అదే ధోరణిలో నేను చెప్తున్నాను మీరు అనుకోవద్దు నేను ఆ ధోరణలో చెప్పట్లేదు ఆ దోషాలు అలా ఉండగా ఇంకొక అదనపు దోషం ఏమిటంటే మనస్సుకి అలారంకి కీ ఇచ్చినట్టు అలారంకి కీ ఇచ్చేసారనుకోండి ఇప్పుడు ఆ కీ సైలెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కా కామ్గా ఉన్నట్టు అనిపిస్తుంది బట్ ఇట్ ఈజ్ ఇన్ హై ఎనర్జీ స్టేట్ అది ఎప్పుడు బర్స్ట్ అవడానికి సిద్ధంగా ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడు గడ కొడుతున్నాను ఆ రకంగా కీ అప్ కీ ప్ అంటారు ఆ కీ అప్ చేసి ఉంటుంది మైండ్ ఆ మైండ్ గల్లా కీ ఇచ్చేది ఏమిటంటే దిశ ఆ రకంగా ఈ సెల్ ఫోన్ యొక్క వాడకాల్ని కంపెనీలు ప్రమోట్ చేస్తూ ఉంటాయి కంపెనీలు వాళ్ళ బ్యాలెన్స్ షీటు అక్కడ ఉండే నెంబర్స్ తప్ప వాళ్ళకి ఏమక్కర్లేదు దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ వాట్ ది హెవ్ ఇంట్ ది ఆ ధనానికి విక్టిమ్స్ అయిపోయి బానిసలు అయిపోయి ఉంటారు ఆ ధనం అలా పోల్ కొడుతూ ఆ ధనాన్ని వాళ్ళు వాడుతున్నది ఏమి ఉండదు ఎవరు వాడతారండి ఇంకా ధనాన్ని ఏం వాడతారు కానీ దానికి బానిసలు అయిపోయి ఉంటారు అందుకోసం ఆ ధనాన్ని పోగు చేస్తూ ఉండాలి అందుకోసం జనాల చేతుల్లో ఇంకో ఒక లక్ష సెల్ ఫోన్లు పెట్టేస్తే సేల్స్ పెరుగుతాయి వాళ్ళు అలా ప్రయత్నం వాళ్ళు ప్రోత్సాహం చేస్తూ ఈ కార్పొరేట్ పీపుల్ ప్రోత్సాహం చేస్తూ ఉంటారు మోస్ట్ అన్ఫార్చునేట్ పర్ట్ ఆఫ్ వికమ్ విక్టిమ్స్ ఆఫ్ సెట్ కాబట్టి సో దట్ ఇన్నర్ సైలెన్స్ డిస్కవర్ చేయడానికి యూ నీట్ టు హ్యావ్ సమ్ శాక్రిఫైస్ కొంత సాక్రిఫైస్ చేయాల్సి ఇలాంటి పిచ్చి పిచ్చిలు కొన్ని సాక్రిఫైస్ చేయటం తప్పదు ఒక పీస్ అండ్ సైలెన్స్ని అవుట్వర్డ్గా క్రియేట్ చేసుకుని ఇన్వర్డ్గా డెవలప్ చేసుకోవాల్సి అప్పుడే ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి మెడిటేషన్ ఆ సమాధి వేదాంత సమాధి అనేది నిసర్గ సహజంగా మనకి దాన్ని సహజయోగము అని అది అది సహజయోగ మనం అసహజమైన జీవన శైలిలో అది కిట్ అవను అందుకోసం జీవన శైలి కూడా కొంత సహజంగా ఉంటే సహజ యోగము సరళంగా ఉంటుంది మోస్ట్ ఆర్టిఫిషియల్ అండ్ ప్లాస్టిక్ లైఫ్లోకి వెళ్ళిపోయి అది కావాలంటే కష్టమవుతుంది అందుకనే శగుణోపాసనం చేసుకోమని చెప్పాడు శ్రీకృష్ణుడు నీ వల్ల ఉదయం కూడా బాబుంది నువ్వు సగుణోపాసనం చేసుకో అది అర్జునుడితో చెప్పు ఎనీవే ఇక కూటస్థం అనే మాట ఉంది ఆ అక్షరపరబ్రహ్మకి మరో మాట కూటస్థం ఈ కూటస్థము అయినా అక్షరపర బ్రహ్మను మీరు ఉపాసన చేయండి ఏమిటి కూటస్థం ఈ కూటస్థం అన్నది ఇప్పుడు నేను చెప్పిందంతా దాంట్లో ఆ స్పిరిట్ దాంట్లో ఉన్నది ఎలాగంటే మన జీవన శైలి మనం జీవించేటువంటి పద్ధతి మన వాల్యూస్ వాల్యూస్ మన చుట్టూ మన జీవితంలో భాగంగా ఉండేటువంటి విలువలు జీవన మూల్యములు జీవన విలువలు అంటారు వాల్యూస్ అవి తర్వాత జీవించే శైలి అదంతా కూడా ఆ సహజ యోగము నాకు సపోర్టుగా ఉండాల్సి ఉంటుంది దానికోసమని ఈ కూటస్థం అనే ఒక పదాన్ని యాడ్ చేశాను ఆ కూటస్థం యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటే మనస్సులో ఉన్నటువంటి ఆదుర్ద బెంగ కంగారు సంసారము లంపటత్వము ఆసక్తి ఇవన్నీ తగ్గుతాయి ఇవి ఎప్పుడైతే తగ్గుతాయో మైండ్ కీ ఇచ్చినట్టు కాకుండా కామ్లో ఉంటుందో ఏదో కొద్దిదో కదులుతూ ఆ కదలిక అవసరమైన మేరకాలు మనం వాడుకుంటాము లేనప్పుడు శాంతంగా ఉండిపోతాం కాబట్టి కూటస్థం అనే మాటను చక్కగా అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా అవసరం ఉన్నది కూటస్థం అంటే ఆయన దృశ్యమాన గుణం అంతర్దోషం వస్తుకూటం కూటం అంటే పైకి పైన పైపై మెరుగుంటుంది లోపల డొల్ల దాన్ని కూటము దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే మేడిపండు దృష్ట కూటము సో మేడిపండు మీద వేమన గారి పద్యం ఏదో మేడిపండు పొట్టమిత్తి చూడ పుడిపులు పైకి ఎలా ఉంటుంది మేడిపండు మేలిమిగా ఉండు అంటే బంగారం బంగారం మేలిమి అంటే బంగారం శుద్ధమైన బంగారంలాగా పచ్చగా నెలమెల మెరిసిపోతూ ఉంటుంది పొట్టవిచ్చి చూడ పురుగులు అయిపోయి అని అలాగే పైకి ఎలా ఉంటుంది అబ్బా ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది కానీ డిగింటూ డిగి అంత కష్మంగా ఉంటుంది కుళ్ళు గుమ్మిడికాయ అని ఇంకొకసారి చెప్తారు దాన్ని కూడా కూటమని అన్నారు కుళ్ళు గుమ్మిడికాయ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఆకారము ఆ రంగు రూపము అది చూస్తే అత్యద్భుతంగా ఉంటుంది ఆ పెంకు పైన ఉన్నటువంటి కవరు సో సాలిడ్ దాటి లోపల కూళ్ళిపోయిందని కూడా మీకు తెలీదు అంత సాలిడ్గా ఉంటుంది చాలా బాగుందని మీరేమో చక్కగా సంచిలో వేసుకుని ఇంటికి తెచ్చుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తారు కదా ఓపెన్ చేస్తే పక్కింటి వాళ్ళు ముక్కులు మూసుకోవాల్సి అది పోదా దుర్వాసన అది మొత్తం కాంప్లెక్స్ అంతా కూడా దుర్వాసన వస్తుంది లోపల అంత దుర్వాసన ఉంటుంది కుళ్ళిపోయి ఉంటుంది దాన్ని కూటము అని అంటారు శంకరులు ఏమంటారంటే దృశ్యమాన గుణం అంతర్దోషం వస్తు కూటం చూడ్డానికి చాలా గుణం ఉన్నట్టుగా కనపడుతుంది లోపల చాలా దోషం అవుతుంది అటువంటి వస్తువుని కూటము అలాంటి ప్రయోగాలు ఉన్నాయి కోట రూపం కోట సాక్ష్యం విఖ్యాదము కోటశ ప్రసిద్ధోలోకే లోకంలో కూడా ఈ కోట శబ్దం యొక్క ప్రయోగము చాలా ప్రసిద్ధంగా ఉండదు ఉదాహరణకి కూట రూపం కూటరూపం అంటే వెండి కాని వెండి వెండి బంగారాలు ఉన్నారు వెండి బంగారాలు ఇస్తా ఎండిపోయిన ఆకులు రెండు చేతులు పెడతాడు వెండి బంగారం తీసుకోండి అంటాడు ఏమో పొద్దునే వచ్చి తలుపుతూ ఉంటాడు ఏమో ఇలా వచ్చాడు మీకు వెండి బంగారం ఇవ్వడానికి వచ్చానంటాడు ఏమిటి ఇస్తాడు ఆ ఎండిపోయిన ఆకులు ఇలా పిలిచి ఓ మొక్క చేతిలో పెట్టి రెండం పెట్టేసి వెళ్తాడు ఏమిటి వెండి బంగారం ఏమిటి వెండి ఇలాంటి వ్యక్తులు ఏదో చూసారా మీరు వెండి బంగారం దసరా ఏదో మొత్తాన్ని అదొక సమ్ కల్చరల్ థింగ్ ఐ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఇన్ అ ఈ కోట రూపం అంటే అదనమాట అది వెండి కాదు అది ముచ్చి బంగారం అని ఎప్పుడైనా ఉన్నారు ముచ్చి బంగారం బంగారం అది కాదు ఈ వెండిని ఏమనాలి తెలుగులో ఉత్తు వెండి అది వెండి కాదు వెండి అనిపిస్తుంది కానీ వెండి కాదు దాన్ని కోట రూపం కోట రూపం అంటే వెండి రూపాలి అనే మాటలోచిందో చూసినా పూర్వం రూపాయిని వెండితో చేసేవాళ్ళు వెండి రూపాయి సంస్కృతంలో రూపం అంటే వెండి కాయిల్ ఇస్ మేడ్ రూపా వెండి అండ్ ఫోర్ తీసుకు రూపాయి రూప్యకం శాస్త్రీట్ ఇన్ హిందీ రూ రూపాయి వెండి నుంచి వచ్చింది కానీ తర్వాతి కాలంలో వెండి కాయిన్స్ పోయాయి వెండి ఏమీ లేదు ఇంకా అన్ని కోట రూపం స్టీల్ స్టీల్ కాయిన్స్ అలా వచ్చాయి మెటల్ కాయిన్స్ అంటే కాయిన్స్ అలా మెటల్ వచ్చాయి కాబట్టి కోట రూపం ఉత్తు వెండి అక్కడ కూట శబ్దం అనే రూపం అంటే వెండి కూట రూపం అంటే వెండిలా కనపడేది వెండి కానిది ఉత్తు వెండి అక్కడ కూట శబ్దాన్ని ఎలా ప్రయోగించాడు అదే అర్థం ఎలా ప్రయోగించాడు అలాగే కూట సాక్ష్యం కోట సాక్ష్యం కాదు వీడు విట్నెస్ ఇస్తాడు తీసుకు వెళ్ళి కోర్టు కోర్టుకు వీళ్ళు విట్నెస్ ఇస్తాడు ఏమైనా ఇస్తాడంటే కారా వీడు వాడికి ఆ డబ్బు అప్పిస్తుంటే నువ్వు చూశానంటే నేను చూశాను అంటే అది విట్నెస్ ఒకడు విట్నెస్ చెప్పడానికి నిలబడ్డాడు బోన్లో ఈ ప్రతిపక్షం లాయరు ఆ విట్నెస్ చెప్పి వాడితో ఇలా అన్నాడు అంటే నేను రోజు లక్షలు ఇస్తాము అంటే వాడు ఈ లాయర్ ఇంకా విట్నెస్కి వస్తుంది క్లాస్ ఎగ్జామినేషన్ అది తర్వాత వాడు చెప్పడం తర్వాత ఇంకా ఈ లోపల ఏదో మాట్లాడుతు ఇలా అంటాడు అంటే ఈ లోపల ఇంకా ఈ ప్రాసిగ్యూషన్ లేదు జడ్జి గారు అడగబోతున్నారు ఆ ఎంఐఆర్ నేను చూసింది ఎవరితో చెప్పుకుని అడగబోతున్నా అంతవరకు కొంత చెప్పు ఉన్నాడు అలా అర్ధరాత్రి అండి పన్నెండు గంటలండి వీరు వచ్చేడండి అని అదే చెప్పకున్నాడు ఈ లోపల ఇలా అన్నాడు నాలుగు లక్షలు వాళ్ళు సరే సరే అని ఇంతట్లోకి నాకు తెలివి వచ్చిందండి అంతా కాల తప్ప ఏమీ లేదండి నేనేమి చూసింది లేదు పెట్టింది లేదు ఏం చెప్పింది దాంతో ఈ విట్నెస్ మన పక్షాన విట్నెస్ వీడికి బస్సు ఎక్కి కార్లో కూర్చోబెట్టి తీసుకొచ్చారు మీరు మీరు పక్షాన విట్నెస్ చెప్తారు వాళ్ళు టర్న్ అయితే తర్వాత ఐదు లక్షలు వసూలు చేసుకున్నాడు కూట సాక్ష్యం అంటే అక్కడ కూడా కోట అంటే జడ్జి గారికి ఆ సాక్ష్యం అంతా రికార్డు చేసుకుంటాడు అక్కడ క్లర్క్ రికార్డు చేస్తాడు అది ఐ విట్నెస్ ఆ రికార్డు ఉంటుంది ఆ విట్నెస్ ప్రకారంగా ఏమీ జరగలేదు చూసింది ఏమీ లేదు ఆయన ఇంకా భ్రమ తప్ప చూసింది ఏమీ లేదు అని జడ్జిమెంట్ ఏమి ఇస్తాడు కేసు డిస్మిస్ ఆ ఆ సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని ఆయనకి ఎలా కనపడుతున్నది సత్యంలా కనపడుతుంది కానీ వాట్ ఈస్ట్ ఇట్ ఈజ్ అసత్యం సాక్ష్యం అందుకూరు వీరేశలింగం పంపుల్ గారు కూట సాక్ష్యం మీద కొన్ని కథలు నాటకాలు రాశారు మీకు ఏదైనా ఓపు ఉంది అయితే అది చదివితే ఇంకా జీవితంలో ఎప్పుడూ కోర్టు కేసి వెళ్ళాలని అనిపించారు అంత పరుషంగా బట్ట బయలు చేసేసి ఆ సిస్టంలో ఉన్నటువంటి దోషాలంతా కూడా బట్ట బయలు చేసి రాశారాయని అందుకే నేను విడిషన్ ఒక మహాకవి ఎవరో గురదాడ అప్పారావు గారు అంత బట్ట బయలు చేసేసేవారు అది జన్మల మనస్సుకి ఖదాన్ని కలిగిస్తుందేమో అని అన్నాడు కవి ఓ మహాకవి ఆయన సమకాలీ వాళ్ళు శివసుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎవరో ఉన్నారు అంటే పంతులు గారు నేను అనుభవంలో ఆయన లాయర్గా పనిచేశారు పోస్ట్లో లాయర్ ఆయన లాయర్గా చేసేవారు నేను నా అనుభవంలో ఉన్న విషయాన్ని కథారూపంగా రాశాను చెప్పాడు అంటే ఏ నుండి జెడ్ వరకు ఏ టు జెడ్ అంత కూటమై కూటము తప్ప ఇక సత్యం అనేది లేదా దురదృష్టం సో భగవద్గీత ఇత్యాది అద్భుతములైన గ్రంథములు సత్యతత్వాన్ని బోధించే గ్రంథములు అవుతున్నాయి కానీ సమాజ జీవనంలో కూటము తప్ప సత్యం అనేది అసలు ఎక్కడ లేకుండా పోయిందేమోనో అప్పుడప్పుడు మనస్సుకు అయితే ఆ పైవాడు నడిపిస్తున్నాడు సమాజాన్ని సమాజాన్ని మీరు నేను నిర్మించలేదు పైవాడు నిర్మించాడు వాడే దాన్ని సదుబాటు చేస్తాడని మనం అపేక్షించాల్సి ఉంటుంది మంచిది అది కూట సాక్ష్యం ఈ విధంగా సమాజంలో ఈ కూట శబ్ద ప్రయోగాన్ని బట్టి దాని అర్థము మనకి తెలిసిపోతూనే ఉన్నది అర్థం దృశ్యమాన గుణం అంతర్దోషం వస్తు అది కూటం తథాచ అవిద్యాది అనేక సంసార బీజము ఈ అవిద్య ఉన్న చూసారా అంటే అజ్ఞానము అజ్ఞానము అంటే దేవుని యొక్క స్వరూపం వాడికి తెలియదు జగత్తు యొక్క తత్వం వాడికి తెలియదు ఆత్మతత్వం వాడికి తెలియదు దీన్ని అజ్ఞానము ఈ మూడింట్లో ఒకటి తెలిస్తే మిగతా రెండు తెలిసినట్టే వాడికి ఈశ్వరతత్వం తెలిసిందనుకోండి జగత్తు నిథ్యా అని ఈశ్వరునికి అభేదమని వెంటనే తెలుసుకోండి జగత్తు యొక్క తత్వము నిత్య అది దిఖావచ్చ కనబడేదే కానీ సత్యం కాదు అని ఎప్పుడైతే తెలిసిందో నామరూపముల ముఖ్యాన్ని ఎప్పుడైతే తెలుస్తుందో నామరూపముల అతీతమైన బ్రహ్మ ఆ బ్రహ్మ తన స్వరూపము కంటే భిన్నంగా లేదు అని తెలుసుకోవచ్చు ఈ జగత్తంటా కూడా ఆత్మస్వరూపంలో ప్రకాశించేదే కానీ ఉన్నది కాదు ఆత్మ కంటే భిన్నంగా ఈశ్వరుడు లేడు అని తెలుసుకోండి ఒకటి తెలిస్తే మిగతా రెండు తెలుసుకోతుంది వీడికి ఇది తెలియదు అది తెలియదు ఏది జగత్తు తెలీదు ఆత్మ దేవుడు తెలియదు దీన్ని అజ్ఞానము దీన్ని అజ్ఞానమో ఉంటాడు కానీ వాడిని పద్ధతి చూస్తే ఎలా ఉంటాడు మహా విద్వాంసులాగా ఉంటాడు వేషం పోషక్కుగా ఉంటుంది గట్టిగా దేవుడు అంటే నా చేతిలో దేవుడు ఉన్నాడు నేను పిలిస్తే పలుకుతాడు దేవుడు అంటాడు పిలిస్తే పలుకుతాడా టెలిఫోన్ చేస్తే దేవుడికి టెలిఫోన్ పెట్టేశాడు ఇక్కడ నుంచి డైల్ చేస్తే దేవుడికి టెలిఫోన్ ఆ దేవుడు అక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు ఓం అనే నెంబర్ డయల్ చేస్తే వస్తుంది ఆ మాట వేరు ఆ మాట వేరు తర్వాత ఉపన్యాసం చెప్తాడు దేవుడి గురించి ఏమేమో చెప్తాడు లేకపోతే జగత్తు గురించి చెప్తాడు జగత్తు అలా ఉందని చెప్తాడు లేకపోతే కథం గురించి చెప్తాడు ఇదంతా విని జన్మి మహాపంతుడు అనుకుంటూ ఉంటారు సత్కారాలన్నీ కూడా చేస్తూ ఉంటాయి అదంతా జ్ఞానము తత్వం తెలుగు అంతా అవిద్య ఈ అవిద్య సంసార బీజం ఈ అవిద్య నుండే సంసారం పుడత ఒక సంసారం కాదండి వీడు కొడతాడు విడతాడు మళ్ళీ పుడతాడు మళ్ళీ విడతాడు ఆ అనేకములైన జనన మరణ ప్రవాహ రూపమైన సంసారానికి అది బీజం అవుతూ లేదా అనేకానే ప్రధాన ఇంకో సంసారంలో ఉంటాడు శోకంతో బాధపడుతూ ఉంటాడు భయంతో బాధపడుతూ ఉంటాడు అసూయతో బాధపడుతూ ఉంటాడు అసూయ చిన్నపిల్లల్లో అసూ ఉంటుంది పెద్దవాళ్ళు ఏం చేయాలి ఈ అసూయను గుర్తుపట్టి మన పిల్లాల్లో అసూయ దాన్ని సపోర్ట్ చేయకూ మన పిల్లాడు కాబట్టి ముద్దు కాకిపెల్ల కాకి ముద్దు అన్నట్టుగా ఉండుకో ముద్దు ఉండాలి అసూయ పిల్లల్లో వాడికి తనకంటే ఎక్కువ మార్కులు వాడిని చూస్తే వాడికి వ్యతిరేక భావం ఉంటుంది వాడికంటే ఈ దెబ్బలాడేందుకు ప్రయత్నం చేస్తాడు లేకపోతే అసూయ పడతాడు నాకంటే వాళ్ళకి ఎక్కువ వచ్చేయని అసూయ పడతాడు లేకపోతే మనకంటే వాళ్ళకి డబ్బు ఎక్కువ ఉండే అసూ పిల్లలు అసూయ పడతారు హై స్కూల్తో అప్పుడు మనం ఏం చేయాలి పెద్ద మనస్సుతోనైనా అసూయ అనేది తప్పు ఇతరులు వాళ్ళ యొక్క పుణ్యాన్ని బట్టి వాళ్ళకు ఉన్నది వాళ్ళకు ఉంది మనకు మనం సంతోషపడాలి కష్టాలు పనిచేసుకుని ఇంకేదైనా సంపాదించవచ్చు కానీ ఉన్నవాడిని చూసి అసూయ పడకూడదు మార్పులు ఎక్కువ వచ్చిన వాడితో స్నేహం చేయాలి తప్ప వాడితో అసూయను నెరపరాదు అని చెప్పాలి తల్లిదండ్రులు చెప్పరు ఎందుకో తెలుసిన వీళ్ళు అసూయతో పెరిగారు వీళ్ళు వాళ్ళు ఇంట్లో ఫ్రిజ్ ఉంది మా ఇంట్లో లేదని అసూయపడుతూ ఉంటారు అయితే వాళ్ళు కార్లో వెళ్తున్నారు మీరు ఏమో స్ఫూటం ఒక్క స్కోటం ఒక గడుపుతున్నారని భార్య అనుకుంటే వీడు అసూయపడుతూ ఉంటారు వీడికి ఉన్న వీడి పిల్లలు కల సో ఈ విధంగా అదే సంసార దోషాలు ఎన్నైతే ఉన్నాయో మానవులు సతమతమవుతూ ఉంటారు ఈ దోషాలతో వీటన్నిటి మూలంలో కేవలము అజ్ఞానము అజ్ఞానము తప్ప ఇంకొక దోషము లేనిలేదు కాదండి నాకున్న దుఃఖానికి దోషం ఇంకొకటింది న్యూమరాలజీ ప్రకారం నా నెంబరు డేట్ బర్త్ నెంబర్ తప్పు అందుకోసం నాకు దుఃఖం వచ్చిందంట దొరికిపోయావు కదా నువ్వు అదే అజ్ఞానము అంటే నువ్వు న్యూమరాలజీకి మరో మరో పేరు అజ్ఞానానికే మరో పేరు న్యూమరాలజీ న్యూమరాలజీ ఏమిటండి అనాథము ఇప్పుడు మీ అంతే బాగుండదు వన్ ప్లస్ త్రీ ఫోర్ అయింది ఫోర్ ఉండకూడదు సిక్స్ ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు ఇప్పుడు సిక్స్ కాదండి మీరు ఆపదాలపహత్తారం దారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అది మీకు చదువుకుండా మీకు ఉపయోగపడుతుంది అంటాడు దానికి ఈ నాలుగు ఆరుకి సంబంధించి అది చదువుకుంటే ఉపయోగపడుతుంది అది స్క్రీన్ దానికి దానికి ఇది కనెక్షన్ ఏమిటి నెంబర్కి దానికి సంబంధా అంటే వీటి ఒక అందమైనటువంటి రామోపాసనకి నెంబర్తో ముడిపెట్టి దాన్ని థియలాజికల్ న్యూమరాలజీ అంటారు ఆ విధంగా దాన్ని తగలబెడతాను కానీ అటు రామనామం రామోపాసన చెడిపోతుంది ఇటు న్యూమరాలజీ అందుకు బతికి రాదు నేను మీకు చిన్న దృష్టాంతం పెట్టాను అజ్ఞానం యొక్క విలాస ఎలా ఉంటుందన్న దానికి దృష్టాంతం చెప్పాను నీకు దుఃఖం ఉందా ఉంది దుఃఖం ఉంది నా భార్య నన్ను ఏదో ఉంది గృహస్థితి బాగుంది ఎవరిని గ్రహస్థితి కూడా గ్రహస్థితి you will blame the planet and go and double up to that is your problem it is not the planet problem it is the problem which is here you tell your head your head needs to be examined immediately for two reasons not one reason for two reasons you know what are always two reasons one you fight with your wife two you, you ascribe the reason to the planet go go to a psychiatrist you need it urgently అజ్ఞానం అజ్ఞానం అంటే చాలా భయంకరంగా ఇప్పుడు పని సరిగ్గా అవదు పిల్లు అడ్డొచ్చింది అంటాడు పిల్లి పిల్లికి పనికి సంబంధం లేదు నువ్వు సరిగ్గా చెడగొట్టుకున్నావు లేకపోతే మరో కారణం చేత పని అవ్వలేదు యు సెచ్ ఫర్ ది రైట్ కాజ్ సో దట్ నెక్స్ట్ టైం కరెక్ట్గా పని అవుతుంది కాదు పిల్లి రాకూడదునే శకున శాస్త్రం శకున శాస్త్రం ఉపనిషత్ శాస్త్రాన్ని తిలోదకాలు ఇచ్చి శకున శాస్త్రం పట్టుకుంటుంది పైగా ఏదో ఒక అర్థ చెప్తాడు విశ్వామిత్రుడో లేకపోతే వామదేవుడో ఏదో ఒక అథ చెప్తాడు అజ్ఞానం బిలీవ్ని ఆత్మస్వరూపము తెలియకపోతాడు ఆత్మస్వరూపాన్ని గురించి ఆ కూడా లేకపోవడం ఒక పొడ ఆ కొడ కూడా లేకపోవడం పొడగంటి అంటాడు ఒక అవి పొడగంటి ఆ పొడని నేను కనుక్కున్నాను ఎందుకంటే గ్రీమ్స్ ఆఫ్ ది ట్రూట్ అన్నట్టు ఆ పొడ కూడా వీడికి నో ఇంటిమేషన్ ఆఫ్ ద ట్రూత్ అజ్ఞానం అది అనేక సంసార బీజం ఇది పైకి ఎలా కనపడుతుంది చాలా అందంగా కనపడుతుంది ఆ అజ్ఞానం చూసి అందంగా కనపడుతుంది అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏమండి ఈయనమిటి స్టేజికి ఉపన్యాసం చెప్పేస్తున్నాడు వీడన్నా ఏమిటి అనిపిస్తుంది ఎక్కడ కూర్చొని వింటున్న వాడితే కానీ అక్కడ ఉండే జనులందరూ ఫోటోలు అవి తీసిస్తూ సత్కారాలు మెల్ల మారడము వేస్తూ ఉంటాయి అదే ఆయనకి తెలియదండి దబ్జెక్ట్ హీ స్టార్టింగ్ అబౌట్ వీళ్ళు ఎదురవుతున్నాం మా చిన్నప్పుడు ఒక కథ చదివాం మహాకవి ఒకడు ఉంటాడు ఆ మహాకవి పద్యాలు మరొకడు ఎవడో చెప్తూ ఉంటాడు ఆ మహాకవి మహాకవిని కూడా సమాజానికి తెలియదు ఈ స్టేజ్ మీద ఉన్నాయని చెప్తున్న పద్యాలు అయివే రాశారేమో అనుకుంటూ ఎక్కడో తప్పు చెప్తాడు తప్పు చెప్తే ఈ మహాకవి ఆడియన్స్లో ఎక్కడో ఉండే రే నువ్వు సరిగ్గా చదవరా లేదు రాసిచ్చిందేనా సరిగ్గా ఎడవరా ఏదో సంథింగ్ సిమిలర్ సంసారంలో అజ్ఞానము జ్ఞానం ముసుగు వేసుకుని పాండిత్యం ముసుగు వేసుకుని చలామే అనుకుంటూ అంచేతనే దానికి కూటము అంతర్దోషమతో దీని కడుపు నిండా దోషమే ఈ అజ్ఞానం కొత్తంత దోషాలతో నుండి ఉంటుంది ఎందుకని ఈ అజ్ఞానంలో ఉన్నవాడు పండితుడిగా చలామణి అవుతూ ఉంటాడు అజ్ఞానంలో ఉంటాడు వాడు దేవుడు గురించి చెప్పిన ప్రతి మాట తప్పు ఆత్మస్వరూపాన్ని గురించిన ప్రతి మాట తప్పు జగత్తు గురించి వాడు చెప్పే ప్రతి మాట తప్పు ఇంకేం చెప్పంటారు అంతర్దోషము పీపుల్ ఆర్ గలిబుల్ people uh, have a uh, uh, what is called credibility credulity they believe and they are ready to believe that credibility sir that innocent credulity that is a great force it is credulity undante it is very powerful it is meer cheppina maata ni guddigga nammevaru bodu undante you can use him as a weapon endukante vaadu anta force tho untadu Uh, innocent credulity and, and some of the religious sects they thrive on this innocent credulity of the common folk. That's the most painful thing it is. Why do you think the superstructure, the elaboration, the akarshan, what is inside the world is a good thing. What is inside? What is inside? This is how the social life, the religious life of the society moves on. Adi koopanam. So, antar dho so, shavata. Maya, amyakurata, disabda, vachiyam. Ia ajnana ni ki konne andavayinu pehrile pittar. Ajnana ni ki andavayinu pehrile. Ia jagat yaka ni ji puttinya ajnana ni ji puttinya. కానీ అజ్ఞానం నుంచి పుట్టిందన్నారు అవ్యాక రూపం నుంచి పుట్టిందంటారు సుశాన ఎంత అందమైన పేర్లు పెట్టారు అజ్ఞానం నుంచి పుట్టింది హిరణ్య గర్భం అజ్ఞానం నుంచి పుట్టింది సెంటర్లో చోటంటారు అజ్ఞానం నుంచి పుట్టిందంటారు మాయా అవిద్య రెండింటికి కొంత డిస్టింక్షన్ మెయింటైన్ చేస్తారు ఈశ్వరుడైతే మాయా జీవుడైతే అవిద్య అని అలా మెయింటైన్ చేస్తారు కానీ ఒక స్టేజ్లో ఆ డిస్టింక్షన్ కూడా పక్కన పడేస్తారు వాళ్ళ ఆ విద్య నుంచి కూర్చుని ఉంటాడు అంచేతనే మీకు బ్రహ్మదేవుడు సృష్టి చేసేట కథలు ఉంటాయి చూసారా ఆ కథలన్నిటిలోనూ బ్రహ్మదేవుడికి ఏం చేయాలో తెలియదు నీవు ఏ కథ చూసినా నీకు తెలియకపోవడం అనే దోషం ఉంటుంది ఆయనలో ఏం చేయాలో తెలియదు ఆ పద్మంలో కూర్చుని గెలుగలు ఉంటాడు అప్పుడు దేవుడు ఏదో చెప్తాడు మొత్తం తెలియకపోవడం అనే లక్షణం అక్కడే బ్రహ్మదేవుల్లో ఉంటుంది సరే సృష్టి చేయరా అని విష్ణు చెప్తాడు వీడికి ఏం చేయాలో తెలియకపోతే సరే సృష్టి చేద్దామని మొదలు పెడతాడు ఎలా చేయాలో తెలియదు అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఈ సృష్టి తెలియకపోవడం వచ్చింది వీడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు జూలైలాగా తిరుగుతున్నాడు అండి నువ్వు ఏమీ పరీక్ష ఫెయిల్ అయ్యాడు రెండోసారి కూడా ఒకసారి జూలైలాగా తిరుగుతున్నాడు ఇప్పుడు వీడిని ఏం చేయాలంటే చక్కటి అమ్మాయిని చూసి కట్ అని వీడు అమ్మాయిని ఒక అమ్మాయిని వివాహం ఆడతాడు ఇప్పుడు అమ్మాయిని వివాహం ఆడితే వీడు బాగుపడతాడని తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం సో ఐ డోట్ నో ఎదర్ అయితే అట్లా అంటే సో రకంగా ఇప్పుడు అద్య వీడు చదువు సంజ వాడికి జూలైలో తిరుగుతున్న వాడికి అమ్మాయిని ఇచ్చి కడితే వీడు ఎలా బాగుపడతాడండి ఏదైనా గురుకులంలో ఎక్కడైనా పడేస్తే బాగుపడతాడు దట్ ఈస్ నాట్ ది పాయింట్ ఏదో కనెక్షన్ ఉందని అనుకున్నాను భ్రమపడ్డారు దాన్ని సో అనేవి కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ బ్రహ్మదేవుడు సృష్టి చేసేటంటే బాగుండదని అవిద్య నిశస్తే బాగుండదని అవ్యాకృతము అవ్యాకృతం నుంచి వచ్చింది మాయాశక్తి నుంచి వచ్చింది మాయా మాయా ప్రకృతి విద్యాత్ మాయనం తుమహేశ్వరము ఈ ప్రకృతి ఉంది చూస్తారా ఇది మాయా మాయ అంటే అది స్వతంత్రంగా ఉనికి కలది స్వతంత్రంగా తనంతా తనుగా నిలిచి ఉన్నది అని అనిపిస్తుంది కానీ అది స్వతంత్రంగా నిలిచి లేదు దట్ ఈస్ ది మాయా ఇంకా కొంచెం మాయా అంటే మరి కొంచెం సవకాశంగా చెప్పాల్సి ఉంటుంది నేను కంగారు పెడితే అది తేలదు మీరు కంగారు పెడితే అస్సలే తేలదు టైం కూడా అవ్వచ్చింది కాబట్టి ప్రకృతి అంటే మీ చుట్టుపక్కల ఉన్న నేచర్ అని అర్థం కాదండి మంచి అందమైన ప్రకృతి ఆ ప్రకృతి కాదు ప్రకృతి అంటే జగత్ కారణం జనికర్త ప్రకృతి ఏ ఏ అవ్యాకృత తత్వం నుండి ఈ జగత్తు పుట్టిందో దానికి ప్రకృతి అని పేరు ఇప్పుడు ఆటా ఆటా ఈజ్ ప్రకృతి ఫర్ చపాతి చపాతికి ప్రకృతి ఏమిటి ఆట ఆ ఈ జగత్తుకి ప్రకృతి ఏమిటి మాయా అవిద్య అవిద్య అది ఎవరన్నా ఈ మాయను వశంలో ఉంచుకున్నవాడు మహేశ్వరుడు ఈశ్వరుడు మాయనంటూ మహేశ్వరం మమ మాయా దురత్యయా ఈ నా మాయ దీన్ని దాకుట చాలా కష్టము మాయా అంటే అది అజ్ఞానము అజ్ఞానమును అజ్ఞానముగా గుర్తిస్తే మీరు అజ్ఞానం నుంచి బయటకు వచ్చేసినట్టు ఇది అజ్ఞానము అని మీరు గుర్తించారనుకోండి ఇవర్ ఫ్రీఫ్ అంటే కానీ అది అజ్ఞానమని మీరు గుర్తించకుండగా అది జ్ఞానమని మీరు అనుకుంటారు దెన్ యు ఆర్ బౌండ్ బైట్ ఇప్పుడు సపోజ్ యు ఆర్ ఫైటింగ్ ఏ కోర్ట్ కేస్ సో ఫైటింగ్ ఏ కోర్ట్ కేస్ ఈజ్ అజ్ఞానం ఇట్ ఈజ్ అజ్ఞానం కానీ మీరేమనుకుంటారు నేను చాలా తెలివైన పని చేస్తున్నాను అనుకుంటాను యు ఆర్ బౌండ్ బైట్ సపోజ్ యు సీ ఫైటింగ్ ఏ కోర్ట్ కేస్ is uh, ignorance is is wrong wrong means uh, it is a uh, harmful making a laksha or siddhinsa you cannot reach the goal that you want to reach no ani meeru adi clearly ga meeru choodagaligaru anukovali then uh, you are out of it already then it, is, it doesn't bind you ikkada ee maya nedi adi antardosham ani teliyakapodam kada a bahyaanga garapadey gunaniti cha aakarshana ullodani chetha వాడు దాని చేత బంధింపబడతాడు ఆ రకంగా వాక్యంగా చాలా ఆకర్షణీయంగా ఉండి ఆ కారణంగా దానిని అతిక్రమించుట అతి అయా అతి అంటే వెళ్ళడం దాన్ని దాటి ముందుకు వెళ్ళిపోవటం చాలా కఠినము మమ మాయా దురత్యయ ఇదౌ ప్రసిద్ధం యత్ తత్కూటం అది కోటం మనం శబ్ద విచారం మొదలుపెట్టి కోటం అనే మాటని మనం పరిశీలన చేశాం ఇప్పుడు కూటస్థ తస్మిన్ కూటే స్థితం కూటస్థం తదధ్యక్షతయా ఆ పరమాత్మ ఆ కూటమునందు అంటే ఆ మాయయందు వ్యాపించి ఉంటుంది ఏ రకంగానండి మాయకు వశమై మాయ కప్పివేయబడి అలాగనా నో తదధ్యక్షత అంటే అధి ఈక్షతే ఇది మాయా ఇది యథార్థము కాదు ఇది ఇది సత్యము కాదు ఇది దిఖావట్ దృశ్యమాన గుణం అలా కనబడుతోంది తప్పిస్తే దీంట్లో సత్తా లేదు పస లేదు ఇది సారవంతమైన వస్తువు కాదు ఇది మాయా అని తెలుసుకుంటారు దాన్ని అధ్యక్షతయా అంటారు ఆ విధంగా ఎవడైతే మాయను మాయగా అజ్ఞానాన్ని అజ్ఞానంగా గుర్తిస్తూ ఉంటాడో వాడు ఆ మాయపై అధీషుడుగా నిలిచి ఉంటాడు ఆ పరమాత్మ చైతన్యము మాయను ప్రకాశింపజేస్తూ మాయకు వశము కాకుండా మాయను సాక్షిగా దర్శిస్తూ ఉంటుంది కనుక దానికి కోటస్థం అనిపేరు ఆ పరమాత్మ చైతన్యం అలా ఉంటుందంటే అభిప్రాయం ఏమిటంటే మీరు కూడా ఆ పని చేయవచ్చు అని అభిప్రాయం కెన్ డూ ద సేమ్ థింగ్ ఎందుకంటే యు ఆర్ ద డివినిటీ మీరు మాయకి వశంగా ఉండాలనుకుంటే ఉండొచ్చు మీరు బట్ If you ఇఫ్ యూ వాంట్ టు రైజ్ అబౌట్ దాట్ యొక్క ఎసెన్షియల్లీ మీరు డివినిటీ అయ్యి ఉన్నారు ఆ దైవత్వం మీలో ఉన్న కాబట్టి మీరు మాయను అతిక్రమించడానికి అవకాశం ఉంటుంది అది అలాగా మాయను మాయా అజ్ఞానమును అజ్ఞానము అని తెలియటయే అజ్ఞానమును అతిక్రమించుట కాబట్టి దట్ పాసిబిలిటీ ఇస్తే ఇది ఈ maya దాన్ని అతిక్రమించుట ఈ topic కొంచెం లోపైన టాపిక్ కదా కొంచెం మీరు పెద్దలో ఓపిక పట్టాల్సి ఉంటుంది దీన్ని రేపు కూడా మనం పరిశీలన చేత ఓం ఓం న మదర్